ర్తా హరిహి కర్త పద్దెనిమిదవ అధ్యాయం రామకృష్ణ మఠం స్వామి రంగనాథానంద ముఖ్యమంత్రి శ్రీ చెన్నారెడ్డి నవంక అసహనంగా చూస్తున్నారు అంత హడావుడిగా పన్నెండు లక్షల రూపాయలు నేను రామకృష్ణ మఠానికి ఇచ్చేయాలని చూడటం ఆయనకు చుస్తరాము నచ్చలేదన్న విషయం ఆయన మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతోంది అప్పటికే ఆయనతో ఉన్న అనుభవం దృష్ట్యా ఆ చర్చ పొడిగించడం నాకు ఇష్టం లేదు కానీ రామకృష్ణ మఠానికి తిరుమల తిరుపతి దేవస్థానాల విరాళంగా పన్నెండు లక్షలు ఇచ్చితేరాలన్న సంకల్పం విరమించుకునే ఉద్దేశం నాకు లేదు అలాగని నేను చెప్పగానే తలవుపేసి నీ ఇష్టం ప్రసాద్ అలాగే చేయి అనే తత్వం చెన్నారెడ్డి గారికి లేదు నాలో పట్టుదల పెరిగిందో ఎవరన్నా పెంచేలా చేశారో తెలియదు కానీ నేను చివరి బాణం వదిలాను సార్ ఇది దైవ సంకల్పం ఇలా జరగాలన్నదే శ్రీనివాసుడు అభి ఇష్టం అయితే మనం ఎవరో ఒకసారి కాదనడానికి శ్రీ చెన్నారెడ్డి చివాలను తలెత్తి నా కళ్ళలోకి చూస్తూ అహా అలాగా అన్నారు అందులో వెటకారం ధ్వనించింది నేను మాట్లాడలేదు చూడు ప్రసాద్ ఆధ్యాత్మిక చింతనకి అడ్మినిస్ట్రేషన్కి నీ మెట్ట వేదాంతంతో మునిపెట్టాలని చూడకు అది పొసగదు అర్థమైంది ఇది జరగదు మనసంతా ఒక్కసారిగా వ్యాకులతతో నిండిపోయింది డబ్బు లేక మధ్యలోనే ఆగిపోతున్న రామకృష్ణ మఠం నిర్మాణం ఆ ప్రక్కనే అకుంఠిత దీక్షతో శ్రీనివాసుడి మీద మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆశగా చూస్తున్న స్వామి రంగనాథానంద క్షణకాలం కళ్ళలో మిగిలారు నా నిస్సహాయత ఒక్కసారిగా కుంగదీసింది ముఖ్యమంత్రిని ఎదిరించి మాట్లాడే ధైర్యం నాకున్నంత వరకు అప్పటికే ఖర్చు అయిపోయింది ఇంకా మిగిలిందేమన్నా ఉంటే అది ముఖ్యమంత్రి చీత్కారాన్ని భరించే సహనం మాత్రమే అది కూడా ఎంతవరకు తెలియదు నీవేమైనా రామకృష్ణ మఠం సభ్యుడివే నిశ్శబ్దాన్ని జీలుస్తూ ముఖ్యమంత్రి సూటిగా ప్రశ్నించారు లేదు సార్ నిజానికి స్వామి రంగనాథానంద్ గారితో టెలిఫోన్లో మాట్లాడడం మినహా ఆయన్ని నేను ఎప్పుడు చూడలేదు కూడా మరి అంటే నీకేం ఆసక్తి ఉందని ఇంత అర్జెంటుగా పన్నెండు లక్షలు రామకృష్ణ మఠానికి ఇవ్వాలనుకుంటున్నావు కామన్ గుడ్ ఫండ్ కొత్త నిబంధనలు అమలులోకి వచ్చేదాకా వెయిట్ చేయకుండా అన్నది ముఖ్యమంత్రి ప్రశ్న ఈ పన్నెండు లక్షల అర్జెంటు డొనేషన్ వ్యవహారంలో నా ఆసక్తి ఏమిటో తెలుసుకోవాలని ఆయన ఆరాధిస్తున్నట్లు అనిపించింది ఇది నా దిక్తిత్వానికి ఓ పరీక్ష ఈ విరాళం విషయంలో నేను తీసుకున్న నిర్ణయంలోని స్వచ్ఛత హేతుబద్ధత ఆయన్ను ఉక్కించేలా వివరించాల్సి వచ్చింది పంతొమ్మిది ఇలా నేను ముఖ్యమంత్రులు శ్రీ కలుసుకోవడానికి కొన్ని రోజుల ఒక రోజు నేను టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో పనిలో ఉండగా హైదరాబాద్లోని రామకృష్ణ మఠానికి చెందిన స్వామి రంగనాథానంత నుండి ఫోన్ కాల్ వచ్చింది ఆయన్ని అంతకుముందు నేను కలుసుకోలేదు కనీసం చూడలేదు కానీ విని ఉన్నాను అప్పటికే ఆయన ఢిల్లీలో రామకృష్ణ మఠాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సేవారంగంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని ఉన్నారు అపార విజ్ఞానవేత్తగా ఆధ్యాత్మిక తత్వవేత్తగా శ్రోతలను సమ్మోహితులను చేస్తూ మానవ జీవితానికి పరమార్థాన్ని వివరించేలా గంటల తరబడి అనర్గళంగా ప్రసంగించగల మహాజ్ఞానిగా సమర్థుడైన ఆర్గనైజర్గా ఆయన గురించి నలుగురు చెప్పుకుంటూ ఉండగా విన్నాను తప్ప ఆయనతో ముఖాముఖి మాట్లాడే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు అలాంటి రంగనాథానంద్ స్వయంగా నాకు టెలిఫోన్ చేశారను కానీ ఒక్కసారిగా ఎక్కడ ఉత్సాహం తనకు మామూలు పరామర్శలు అయ్యాక స్వామీజీ అసలు విషయం చెప్పారు హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ పండ్ కింద రామకృష్ణ మఠం నిర్మాణం కోసం విశాలమైన స్థలాన్ని గంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించారు ఆ స్థలంలో ఇప్పటికీ మఠం కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది మేము ఈ భవన సముదాయం ప్రారంభించే ముందు మా దగ్గర చెప్పుకోదగ్గ నిధులేవీ లేవు అయితే ఒక మంచి పనికి భగవంతుడే దారి చూపిస్తాడు అని నా నమ్మకం అలానే ఈ నిర్మాణంలోకి దిగాను ఇందులో ఆడిటోరియం గెస్ట్ రూమ్స్ సన్యాసులు క్వార్టర్స్ ప్రార్థనా మందిరం లైబ్రరీ బుక్ స్టాల్ వస్తాయి నేను విశ్వసించినట్లుగానే విరాళాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి మొదటి దశ పూర్తి కావచ్చింది ఇప్పుడు ఇంకా పదిహేను లక్షలు వెంటనే కావాలి లేకపోతే పని ఆగిపోతుంది నాకు విరాళాలు వచ్చే వనరులన్నీ వాడేసుకున్నాం ఇంకా గట్టిగా పట్టుబడితే ఓ రెండు మూడు లక్షల రూపాయలు రావచ్చు మిగతా పన్నెండు లక్షలు ఎలా వస్తాయి అందుకే ప్రసాద్ గారు ఈ స్థితిలో నాకు వెంకటేశ్వరుడే స్పందించాడు ఆయన తప్పింకెవ్వరు ఈ మహత్కార్యానికి చేయుతనివ్వలేరు ఆయన ప్రతినిధిగా మీరే ఇందుకు పునుక్కోవాలి ఇది స్వామి రంగనాథానంద అభ్యర్థన ఆయన మాటల్లోని నిస్సహాయత నన్ను కదిలించి వేసింది ఇంత పెద్ద ప్రాజెక్టు పన్నెండు లక్షల రూపాయల కోసం స్తంభించిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఆ పన్నెండు లక్షలు టీటీడీ విరాళంగా రావాలనేది ఆయన ఉద్దేశం విరాళాలు ఇవ్వడం తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఒక సమస్య కాదు పైగా ఇలాంటి అనేక పథకాలకు గతంలో టీటీడీ విరాళాలు ఇచ్చింది కూడా ఆయన ఇదొక మహత్తరమైన మానవ సేవా పథకం స్వామి వివేకానంద ఆధ్వర్యంలో బేలూరులో ప్రారంభమైన రామకృష్ణ మిషన్ దేశంలోని అనేక నగరాలకు విస్తరించింది మానవ సేవ ద్వారానే మాధవ సేవ చేయాలన్న స్ఫూర్తిని ఆచరణలోకి తీసుకువచ్చింది దేశంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనేక సందర్భాలలో సహాయ పునరావాస కార్యక్రమాలలో రామకృష్ణ మిషన్ సేవలు వెలకట్టలేని కొలబద్దలకు అందనివి మామూలు పరిస్థితుల్లో అయినా పన్నెండు లక్షల రూపాయల విరాళం చాలా పెద్ద మొత్తమే పైగా ఇప్పుడు స్వామి రంగనాథానంద ఫోన్ చేసే సమయానికి నా పరిస్థితి మరింత వేరుగా ఉంది రాష్ట్రంలోని వివిధ ఆలయాల ట్రస్టులు ఎవరికి వచ్చినట్లు వాళ్లు దాన ధర్మాలు ఇందువల్ల అనేక సందర్భాల్లో అపాత్ర దానం జరగటం లేదా నిధులు దుర్వినియోగం కావడం జరుగుతుందని ప్రభుత్వం భావించింది అందుకని కామన్ గుడ్ ఫండ్ నిబంధనలు మార్చాలని నిర్ణయించింది ఈ ఫండ్ ప్రభుత్వాధీనంలోనే ఉంటుంది అయితే ఇటుపై ప్రతి దేవాలయ ట్రస్ట్ నుంచి ఈ ఫండ్కి ఏటా కొంత మొత్తం వచ్చి చేరుతూ ఉంటుంది కూడా తన ఆదాయంలో కొంత శాతాన్ని ఈ కామన్ గుడ్ ఫండ్కి ఇవ్వాల్సి ఉంటుంది ఆలయాల జీర్ణోద్ధరణకి కానీ ఏ ఇతర ధార్మిక కార్యక్రమాలకు కానీ విరాళం కావాల్సి ఉంటే ఈ ఫండ్ నుంచే ఇవ్వాలే తప్ప ఆయా ట్రస్టులు నేరుగా ఇవ్వడానికి వీలు లేదు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది ఈ కొత్త నిబంధన మరో నాలుగైదు రోజుల్లో అమల్లోకి రానున్న సమయంలో స్వామి రంగనాథానంద నుంచి ఈ రిక్వెస్ట్ వచ్చి ఇప్పుడు ఏం చేయాలి నాకు ఇవ్వాలనే ఉంది కానీ కామన్ గుడ్ ఫండ్ కొత్త నిబంధన మరో నాలుగు రోజుల్లో అమల్లోకి రాబోతోందని తెలిసి కూడా నేను ఇలా ఇచ్చేసానంటే ప్రభుత్వం టీటీడీ ట్రస్ట్ బోర్డు స్థానంలోని పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ కూడా నన్ను దోషిగా చూస్తాయి పోనీ పర్సనల్స్ ఇన్ఛార్జ్ కమిటీ ముందు పెడదామా అంటే ఆ కమిటీ అప్పటికి రెండు మూడు రోజుల క్రితమే కలిసింది మళ్ళీ నెల రోజుల దాకా కలిసే అవకాశం లేదు నేను ఈ పరిస్థితి అంతా వివరిస్తూ మీరు ఒకసారి ముఖ్యమంత్రిని దేవాదాయ శాఖ మంత్రిని అలాగే రెవెన్యూ మున్సిపల్ సెక్రటరీని ఎండోమెంట్స్ కమిషనర్ని కూడా కలిసి ఓ మాట చెప్పండి వాళ్ళకి అభ్యంతరం లేదంటే నేను వెంటనే ఇచ్చేస్తాను అంటూ సలహా ఇచ్చాను నా మాటలతో స్వామీజీ ఆశాభంగం చెందారు నిధుల కోసం మంత్రల చుట్టూ తిరగటం పట్ల ఆయన అనాసక్త ఆయన మాటల్లో నాకు అప్పటికే అర్థమైంది అయినా నేను చెప్పాల్సింది చెప్పాను అప్పటి నా పరిస్థితి అలాంటిది ప్రసాద్ గారు మేము చేస్తున్నది ఒక మంచి పని అని మంచి పనికి భగవంతుని అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను నాకు ఇంకా శ్రీనివాసుడి చేయత పట్ల ఆశా విశ్వాసం చావలేదు దయచేసి మీరు చొరవ తీసుకుని ఒక్కసారి ప్రయత్నం చేయండి ఆ అంతా వెంకటేశ్వరుడు దయ అంటూ ముగించారు స్వామి రంగనాథానంద నాకు తెలిసినంత వరకు స్వామి రంగనాథానంద ఎన్నడూ రాజకీయ నాయకుల దగ్గరికి విరాళాల కోసం తిరిగిన మనిషి కారు ఇప్పుడు కూడా ఆయన నా మాట వింటారని కాని సీఎం గారిని దేవాదాయ శాఖ మంత్రిని ఈ రెవెన్యూ సెక్రటరీ తదితరుని కలుస్తారని కానీ నాకే మాత్రం అనిపించలేదు మరి ఏమిటి ఆయన ధైర్యం ఎవరిని అడగకుండానే డబ్బులు వచ్చేసి మఠాలు నిర్మాణం అయిపోతాయా అన్నీ దేవుడే చూసుకుంటాడు అని గుడ్డిగా నమ్మిసి కూర్చుంటే ఆ దేవుడు దిగొచ్చి కట్టించేస్తాడా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేపెట్టినప్పుడు ఎంత ప్లానింగ్ ఉండాలి నిధుల సమీకరణకు ఎంత ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఏదో అవసరంలో ఈయనకి టీటీడీ గుర్తొచ్చింది కాబట్టి నన్ను అడగగలిగారు టీటీడీఏ లేకపోతే ఏం చేసేవారు సరే ఇప్పుడు నేనేం చేయాలి పన్నెండు లక్షలంటే చిన్న మొత్తం కాదు పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ మరో నెల రోజుల దాకా కలిసే అవకాశం లేదు నెల రోజుల పాటు నిరీక్షించే అవకాశం స్వామీజీకి లేదు ఆయన పని అత్యవసరమైంది రామకృష్ణ మఠానికి ఇవ్వదలుచుకుంటే ఇప్పుడు ఇస్తే ఉన్నంత ఉపయోగం నెల రోజుల తర్వాత నేను ఇచ్చినా ఉండకపోవచ్చు ఏం చేయాలి పోనీ నేను స్వతంత్ర ధైర్యం చేసి ఇచ్చేస్తే ఏమవుతుంది ఇచ్చేసిన తర్వాత ర్యాటిఫికేషన్కి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో పెడితే అప్పుడు మిగతా సభ్యులు ఒప్పుకోకపోతే ఆ ఊహతో ఒక్కసారిగా నాకు ఊళ్ళు జలధరించింది ఎందుకంటే అప్పటికి నా వయసు ముప్పై కమిటీలో మిగతా సభ్యులు వయసులోను హోదాలోను కూడా నాకన్నా పెద్దవాళ్ళు ప్రసాద్కి ఆవేశం ఎక్కువ ఆలోచన కన్నా అని మాట్లాడాల్సి వస్తుందేమో సందిగ్ధంలో పడిపోయాను ఇది మంచి పని చేసే అంటూ బుద్ధి ప్రోత్సహిస్తోంది ఎందుకు రిస్క్ తీసుకుంటావు అంటూ పరిపాలనా అనుభవం హెచ్చరిస్తోంది ఇలా సందిగ్ధంలో ఒట్టుమిట్టాడుతూ కుర్చీలోంచి లేచిపోయాను ఎందుకు లేచానో తెలియదు లేచి పక్కకి తిరగగానే ఎదురుగా నిలువతి శ్రీనివాసులు చిత్రపటం స్వామిని ఇదే భారం ఏం చేయిస్తావు ఒక నమస్కారం పెట్టాను కళ్ళు మూసుకుని ధ్యానం చేయబోయాను అప్పుడే అకస్మాత్తుగా మనసులో మెగిలింది భారం అంతా నీవే స్వామి అని అనుకోవడంలోనే నాకు చిత్తశుద్ధి ఉందా ఉండి ఉంటే నేను వెనకాడాల్సిన అవసరం ఏమిటి చేయదలుచుకునే పని మంచిది రాబోయే రోజుల్లో అనేక మందికి ఒక సంస్కారవంతమైన వ్యక్తిత్వాన్ని అందించడానికి దోహదపడే మానవ సేవే అన్న స్ఫూర్తితో పరిపూర్ణమైన అంకిత భావంతో పనిచేసే సేవా సంస్థ నిర్వహించే బృహత్ యజ్ఞంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు కూడా ఒక భాగస్వామి కావడం మంచి విషయమే కదా చేయదలుచుకున్న కార్యం మంచిదైనప్పుడు ఆ పని చేయటం వల్ల కలిగే పర్యవసానాల భారం అంతా నీదే స్వామి అన్న ప్రార్థన మనస్ఫూర్తిగా చేస్తున్నట్లయితే ఇంకా జంకవలసిన అవసరం ఏముంది ఆ క్షణంలో నాకు అంతా వెంకటేశ్వరుడి దయ అంటూ స్వామి రంగనాథానంద ఆత్మవిశ్వాసంతో అన్న మాటలు స్ఫురణకు వచ్చాయి అంతే నేను ఇంకా ఆలస్యం చేయలేదు వెంటనే మళ్ళీ నా సీట్లోకి వచ్చాను మా ఫినాన్షియల్ అడ్వైజర్ ఫోన్ చేసి రామకృష్ణ మఠం పేరు మీద పన్నెండు లక్షల రూపాయలకు చెక్కు తయారు చేయమని అప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాను ఆ చెక్కు తీసుకుని ఆ మర్నాడే హైదరాబాద్కు బయలుదేరాం హైదరాబాద్లో దిగి దేగ్గానే ముందు జాగ్రత్త చర్యగా పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో సభ్యులైన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రమేష్ గారితో దేవాదాయ శాఖ కమిషనర్ చంద్రమోహిళి రెడ్డి గారితో టెలిఫోన్లో మాట్లాడా విషయం అంతా విన్నాక ఇద్దరు పెదిమి విరిచేశారు ఇద్దరు చెప్పిన దాని సారాంశం ఒక్కటే రామకృష్ణ మఠం సేవ నిరతిని నిజాయితీని శంకించనక్కర్లేదు పైగా అలాంటి కార్యక్రమాలకు టీటీడీ విరాళం ఇవ్వడం కూడా తప్పు కాదు కానీ ఇప్పుడు కామన్ గుడ్ ఫండ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్న తరుణంలో నువ్వు నీకు సమస్య కావచ్చు ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ మంత్రి కూడా తెలియకుండా చేయడం సమస్యల్ని సృష్టించుకోవచ్చు అలాగే వాళ్ళ మాటలు విన్నా కూడా నా మనసు మాటలేదు అద్యక్తమైన శక్తి ఏదో బలంగా నన్న ముందుకు నెడుతోంది ఇది మంచి పని నేను చేసి రాలి అంతా ఆ స్వామ్యే చూసుకుంటాడు ఇంతకు మించిన ఆలోచనే లేదు అయితే పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీలో సభ్యులు మాటలు విన్నాక తివరిసరిగా ఒక్కసారి ముఖ్యమంత్రికి దేవాదాయ శాఖ ఒక మాట చెప్పడం మంచిది అనిపించింది చెబితే వాళ్ళు ఓకే ఆశ దేవాదాయ శాఖ నగరంలో లేరు చివరిగా ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించాను దొరికింది ఆ సాయంత్రమే ముఖ్యమంత్రిని కలిసి రామకృష్ణ మఠం ప్రాజెక్టు విశిష్టత పన్నెండు లక్షలు టీటీడీ విరాళంగా ఇవ్వడంలో ఔచిత్యం అర్జెన్సీ అన్ని వివరించాను కానీ అప్పటిదాకా నాకేదో ఉందనుకుంటున్న వాచ్ఛాతర్యంలో పశె ఎంతుందో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి విముఖత స్పష్టం చేస్తోంది ఇంత దాకా వచ్చాక ఇప్పుడు ఆయన అన్నారంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం చేసి రామకృష్ణ మఠానికి విరాళం ఇవ్వటం జరగదు అనవసరంగా ఏం అదేదో చెప్పి ఇచ్చేసిన తర్వాత వచ్చినా పోయేదేమో నాలుగు దులిపేస్తే దులిపేసేవాడు ఇప్పుడు నేను ఒప్పుకోపోతే చెక్ ఇవ్వడం సాధ్యపడదు ఎలా అని కొద్ది క్షణాలు మధురపడ్డాడు అంతలోకే మళ్లీ స్పృహలోకి వచ్చింది నేను ఎందుకు ఇంత మదన పడుతున్నాను శ్రీనివాసుల మీదే వేశాం కదా జరగాలని ఉంటే జరిపిస్తాడు కదా ఈ ఆలోచన రాగానే మనస్సు తిరిగి అయిపోయింది లేచిపోవడానికి ఉద్యుత్తుండయాను లేకపోతే అనాలోచితంగా ముఖ్యమంత్రితో ఒక మాటలున్నా సార్ దైవ చింతన గురించి సేవాభావం గురించి మీకు చెప్పేటంత వాణ్ణి కాదు ఏది మంచో ఏది చెడో ఏది ఉచితమో ఏది అనుచితమో నిర్ణయించగల అపారమైన విచక్షణా శక్తిని మీకు ఆ శ్రీనివాసులు ప్రసాదించాడు ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్లో కడుతున్నారు రంగనాథానంద పట్టుకుపోయేదేమీ లేదు దీనివల్ల ప్రయోజనం ఇక్కడ ప్రజలకే ఉంటుంది ఆలోచించి చెప్పండి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను నేను లేచాను శ్రీ చెన్నారెడ్డి చురుక్కు చూశారు ఏమనుకున్నారు ఒక్క నిమిషం ప్రసాద్ అంటూ ప్రైవేట్ సెక్రటరీకి ఫోన్ చేసి నిన్న రామకృష్ణ మిషన్ స్వామీజీ అపాయింట్మెంట్ అడిగారని చెప్పినట్లున్నావు కదా ఆయన ఫోన్లో కలుపు మాట్లాడదాం అని ఆదేశాలు ఇచ్చారు మరో రెండు నిమిషాల్లో చీఫ్ మినిస్టర్ స్వయంగా స్వామి రంగనాథానంద్తో ఫోన్లో మాట్లాడటం ఆ ప్రాజెక్టు గురించి అక్కడ అవసరం గురించి అడిగి తెలుసుకోవటం ప్రాజెక్టుకి కావాల్సిన సహాయం వచ్చేలా చూస్తారని హామీ ఇవ్వటం చక్కచక్క జరిగిపోయాయి నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను ఇది నిజమా నేను ఆ సంభ్రమంలోంచి తేరుకునే లోపల మళ్ళీ ముఖ్యమంత్రిగా కల్పించుకుంటూ సరే ఈ పన్నెండు లక్షలు ఆయనకి పంపించేయి ఏమైనా ప్రసాద్ స్వామీజీ చెప్పిన దాని ప్రకారం ఇదో మెగా ప్రాజెక్ట్ ఈ పన్నెండు లక్షలతోనైనా ఇది పూర్తి నమ్మకం మాకు లేదు ఒకవేళ ప్రాజెక్టు మిగతా పూర్తి కావడానికి కావలసిన నిధులు స్వామీజీ సమకూర్చుకోలేకపోతే ప్రాజెక్ట్ ఏమవుతుంది సార్ సార్ స్వామీజీ నాకు చెప్పిందల్లా తాను భగవంతుని ప్రేరణతోనే ఈ బృహత్ కార్యం నిర్వహిస్తున్నానని ఇది పూర్తయ్యే భారం అంతా ఆ శ్రీనివాసులే ఆ స్వామీజీ విశ్వాసం సార్ మీరేమి అనుకోనంటే ఒక మాట ఆ శ్రీనివాసుడు దయ ఉంటే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయి తీరుతుంది ఆ కార్యంలో చేయూతనందించే వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రితో సహా నిమిత్తం మాత్రం లేదు ముఖ్యమంత్రి ఓ చిరునవ్వు నవ్వి టీటీడీకి వెళ్ళాక నీకు ఈ వేదాంతం బాగా వంట అంటూ ఓ చిరువు వ్యాఖ్యలు విసిరారు అంతా స్వామి దయసార్ అంటూ బయటకు వచ్చేశాను దేవాదాయ శాఖ మంత్రి ఆమోదం కోసం నేను బేటి చేయనక్కర్ కూడా సీఎం చెప్పినా ఆయన టెలిఫోన్లో విషయం చెప్పాను నాకు స్వామి రంగనాథానంద చెప్పిన మాటలే గుర్తొచ్చాయి ఇది జరిగేది లేనిది అంతా వెంకటేశ్వరుడు దయప్రసాద్ గారు మరో గంటలో నేను రమేష్ను గారిని చంద్రమౌళిరెడ్డి గారిని సమావేశపరిచి పర్సన్స్ ఇన్ఛార్జ్ కమిటీ సమావేశమైనట్లు రాయించి పన్నెండు లక్షల విరాళానికి తీర్మానం చేయించాను అయితే చెక్కు తీసుకెళ్లి స్వామీజీకి ఇచ్చేటంత టైం నాకు లేదు హైదరాబాద్లో టీటీడీ లైజోన్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తిని పిలిచి ఈ చెక్కు స్వామీజీకి అందించమని చెప్పేసి నేను తిరుపతి విమానం ఎక్కేశాను నేను తిరుపతి చేరేసరికి అక్కడ నా కోసం స్వామి రంగనాథానంద నుంచి టెలిఫోన్ మెసేజ్ సిద్ధంగా ఉంది ఫోన్ చేశాను రంగనాథానంద నాకు కృతజ్ఞతలు తెలుపుతూ అన్నారు ప్రసాద్ గారు అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమే శ్రీనివాసులు ప్రత్యేకత ఈ ప్రాజెక్టు జరగాలన్నదే స్వామి అతి అందుకే మీ ద్వారా ఇలా నేను ముఖ్యమంత్రి వ్యక్తం చేసిన సందేహం బయటపెట్టాను ఇంత భారీ ప్రాజెక్ట్ నెత్తిన వేసుకున్నారు తర్వాత దశకు నిధులు సమ్ముకూరకపోతే ఏం చేస్తారు మరోసారి స్వామీజీ ఆ దైవశక్తి పట్ల తనకున్న విశ్వాసాన్ని నొక్కి చెప్పారు ఇది జరగాల్సింది లేనిది ఆయనే నిర్ణయిస్తాడు ఆయన వద్దనుకుంటే మనం జరిపించలేం ఆయన జరగాలనుకుంటే మనం నిరోధించలేం అవసరమైతే మరోసారి నేను మీ శ్రీనివాసుడి రావాల్సి వస్తుందేమో కూడా కొన్ని రోజుల తర్వాత స్వామి రంగనాథానంద తిరుపతి వచ్చారు శ్రీనివాసుడు దర్శనం చేసుకున్నారు ఆ సందర్భంగా ఆయనతో కొంత సమయం గడిపే ఆ నాకు లభించింది వాట్ ఎ గ్రేట్ స్కాలర్ హీస్ ఆయనలోని స్పష్టమైన ఆలోచన విధానం అపారమైన దూరదృష్టి అచంచలమైన అంకిత భావంతో కూడిన సేవాతత్వం నన్ను బాగా ఆకర్షించాయి నన్ను ఓసారి వచ్చి రామకృష్ణ మఠం నిర్మాణం ఎలా వస్తోందో చూడమన్నారు మరో వారం పది రోజుల్లోనే అది సాధ్యపడింది అక్కడ నిర్మాణంలో ప్రతి ఇటుకలోనూ స్వామి రంగనాథానందం ఆయన బృందంలోని స్వామి పరమార్థానందం తదితరుల అంకిత భావం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది అప్పటికే దాదాపు ఒక కోటి రూపాయలు పైగా ఖర్చు ఆర్కిటెక్చర్ బాధ్యత నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి గారిని అడిగాను ఇంకా ఎంత ఖర్చు ఉంది కనీసం నలభై యాభై లక్షలు ఉంటేనే కానీ అది పూర్తి కాదన్నారు అంత డబ్బు స్వామీజీ ఎక్కడి నుంచి తెస్తారు ఇదే ప్రశ్న అనాలోచితంగా అడిగేశాను ప్రశాంతత ఉట్టిపడే ఆ మొహంలో చిరునబ్బు తొంగి చూసింది ఇంత పెద్ద ప్రాజెక్టు ఇంతవరకు ఎలా వచ్చింది నేను గట్టానా ఇది ఎలా కట్టబడిందో ఏ మహత్తర శక్తి ఎలా ఆ శక్తి అంతా చూసుకుంటుందో తెలియదా ఇవన్నీ ఆయన చెప్పలేదు కానీ ఇలాంటి ఆయన భావాల సమూహ ఒక్క క్షణంలో నాకు అర్థమయ్యేలా ఆ స్థిత తన కుడి చేతి చూపుడు వీలును ఆకాశంలోకి చూపించి తెలియపరిచాడు ఆయన ఆత్మవిశ్వాసాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోయాను కొన్ని మాసాలు గడిచాయి అకస్మాత్తుగా ఒకరోజు స్వామి రంగనాథానంద హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి ఏదో అర్జెంటు విషయం మాట్లాడాలని వీలైతే అర్జెంటుగా ఒక్కసారి హైదరాబాద్ రావాల్సిందని కోరారు దేని గురించి అని అడిగితే రామకృష్ణ మఠం భూములు రక్షణ శాఖ ఆక్రమణలో ఉన్నాయని వాటి గురించి ఏం చేయాలో తెలియక నా సలహా తీసుకోవాలనుకుంటున్నానని చెప్పారు ఇదేదో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుతో ముడిపడి ఉందన్నట్లు నాకు అనిపించు సరే వస్తా లెడ్డి అనేశాను రెండు రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళాక విషయం బోధపడింది నా అనుమానం కరెక్టే మఠం నిర్మాణం రెండో దశ అంచనా సారి మేము మాట్లాడుకున్నప్పుడు నలభై యాభై లక్షల మాత్రమే ఇప్పుడు ప్రేరహాలకు మరో సెల్లార్ కలపడం వల్ల క్లోరింగ్ నాణ్యతను పెంచాలని చూడటం వల్ల ఈ అంచనా మరో పదిహేను లక్షలు పెరిగిపోయింది ఆయనకున్న వనరులన్నీ పూర్తిగా వాడేసుకున్నారు ఇంకా ఆయన గట్టిగా పట్టుబడితే రెండు మూడు లక్షలు తేగలగచ్చు మిగతా పన్నెండు లక్షల సంగతి ఇక్కడే ఆయన టీటీడీ ఏమైనా సహాయపడగలదా అని ప్రశ్నిస్తున్నారు ఎలా స్వామి రంగనాథానంద చూసిన రిక్వెస్ట్ చూడడానికి చాలా చిన్నది కానీ అమలు చేయడానికి నాకు చాలా క్లిష్టమైనది రామకృష్ణ మఠానికి బేగంపేట పాప ఎయిర్పోర్ట్ దగ్గర సువిశాలమైన ఏడెకరాల స్థలం ఉంది అది ఎవరో ఒక వితరణ మఠం కోసం విరాళంగా ఇచ్చిన భూమి అయితే అది ఎప్పటి నుంచో డిఫెన్స్ వాళ్ళ ఆక్రమణలో ఉంది ఆ భూమిని అమ్మేస్తే యాభై అరవై లక్షల దాకా వస్తుంది అయితే దాన్ని డబ్బు కోసం ఎవరో రియల్ ఎస్టేట్ వాడికో ఏదైనా ట్రస్ట్ పేరు మీద దుర్వినియోగం చేసేవాడికో అమ్మటం ఆయనకిష్టం లేదు ఏదైనా ధార్మిక సంస్థ లేదా ఆధ్యాత్మిక సంస్థకి బదిలీ చేయాలన్నది ఆయన కోరిక అందుకే ఆయన ఆ భూమికి మార్కెట్ విలువ కావాలని కోరుకోవడం లేదు తనకు కావాల్సిన పన్నెండు లక్షలు ఇస్తే చాలంటున్నారు ఇదంతా జరుగుతుండగా మా హైదరాబాద్ లైజన్ ఆఫీసర్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్ ముత్తి నన్ను పక్కకు సార్ ఈ స్థలాన్ని మన సంస్కృత కళాశాల కోసం తీసుకుంటే పోలేదా అంటూ సలహా ఇచ్చాడు అప్పటి మా సంస్కృత కళాశాల సిటీలోనే ఒక హనుమాన్ మందిరం ఆలయంలో నడుస్తోంది కానీ నా సమస్య ఇంకో రకంగా ఉంది అప్పటికి ఎక్కడెక్కడో ఊళ్ళలో శ్రీనివాసుడు భక్తులు ఇచ్చిన ఆస్తులను నిర్వహించడమే టీటీడీకి జట్లమైపోయింది పైగా టీటీడీకి ఇలా ఆస్తులు కొనే రివాజ్ లేదు ఎక్కడన్నా అవసరమైతే ప్రభుత్వమే భూమిని కేటాయిస్తోంది మొత్తం మీ శ్రీరామ్మూర్తి సూచన పట్ల నేను విముఖత వ్యక్తం చేశాను అయినప్పటికీ స్వామి రంగనాథానంద ఒత్తిడితో నేను ఆ భూములు చూడడానికి దేరక తప్పలేదు తీరా వెళ్ళాక చూద్దును కదా అదొక అమూల్యమైన భూమి ఎయిర్పోర్ట్ను ఆనుకుని ఉంది నగరం అప్పటికే అటువైపు విస్తరిస్తోంది మరో కొన్ని సంవత్సరాల్లో ఆ భూమి విలువ కోట్లలోకి చేరుతుంది ఆ ఏడెకరాల స్థలాన్ని మధ్యలో ఉన్న బిల్డింగ్తో సహా డిఫెన్స్ వాళ్ళు తమ అధీనంలో పెట్టుకున్నారు వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేస్తారో తెలియదు ఎలా చేయించాలో కూడా స్వామి రంగనాథానంద్కి తెలియదు ప్రసాద్ గారు ఈ స్థలం విలువ ఎంత అన్నది పక్కన పెట్టండి నాకు కావాల్సింది పన్నెండు లక్షల రూపాయలు ఈ స్థలాన్ని నేను టీటీడీకి బదిలీ చేస్తాను ఈ లావాదేవీ అంతా రెండు ధార్మిక సంస్థల మధ్య జరిగేది కాబట్టి ఇందులో ఎవరు ఏమీ అనుమానించే అవకాశం అవసరం ఉండదు ఆ పన్నెండు లక్షలు మీరు ఇచ్చేస్తే నా ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది ఇది ఆయన అభ్యర్థన నేను సందిగ్ధంలో పడిపోయాను స్థలం బాగుంది రాబోయే రోజుల్లో విలువ పెరుగుతుంది కానీ రామకృష్ణ మఠానికి డబ్బు కావాలి కాబట్టి నేను ఈ స్థలం సేకరించాను అంటే అప్పటికి పర్సన్స్ ఇన్ఛార్జి కమిటీ స్థానంలో ఏర్పాటైన పూర్తి స్థాయి ట్రస్ట్ బోర్డు ఒప్పుకుంటుందా పోని సంస్కృత కళాశాల పేరు చెప్పిన ఇప్పుడేదో హనుమాన్ మందిరం ఆవరణలో ఉచితంగా లభించిన స్థలంలో నడుస్తున్న కాలేజీ కోసం పన్నెండు లక్షలతో ఏడు ఎకరాలు ఎందుకు కొనాలి అని ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రశ్నిస్తే ఒకవేళ బోర్డును ఒప్పించుకొన్నా రేపు డిఫెన్స్ వాళ్ళు ఖాళీ చేయకపోతే మళ్ళీ ఎప్పుడున్నా ఈ స్థలాన్ని ఎవరికన్నా అమ్మాలంటే అమ్మగలమా ఇలాంటి సవాలక్ష సందేహాలు నా మెదడు తోల్చేస్తున్నాయి స్వామీజీ నా మనసు చవ్వేసినట్లు ఉన్నారు చూడండి ప్రసాద్ దీన్ని ఒక వ్యాపార లావాదేవీగా చూడకండి ఒక మహత్తరమైన కార్యానికి సహాయపడే అవకాశంగా చూడండి డిఫెన్స్ వారిని ఖాళీ నాకు కష్టం కావచ్చు కానీ మీకు కాదు కదా మరోసారి ఆయన అభ్యర్థించారు నేనేమీ తేల్చుకోలేకపోయాను చూస్తూ చూస్తూ అనవసరమైన వివాదంలోకి కూరుకుపోతున్నానేమో అనిపించింది ఎందుకైనా మంచిదని సార్ నాకు నాలుగు రోజులు టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను అంటూ సెలవు తీసుకున్నాను నిజానికి నాకైతే రామకృష్ణ మఠానికి సహాయపడాలనే ఉంది అదొక మంచి కార్యం గొప్ప కార్యం అలాంటి ప్రాజెక్టు సహాయపడగలగడం ఒక అదృష్టం పైగా పన్నెండు లక్షలు బ్యాంకులకు పెడితే వచ్చే వడ్డీ కన్నా రాబోయే రోజుల్లో స్థలం విలువ అపారంగా పెరుగుతుంది అలాగనే అందుకోసం నేను ఇప్పుడు భూములు కొందామంటే కొత్తగా వచ్చిన ట్రస్ట్ బోర్డు సభ్యులు అంగీకరించకపోవచ్చు ఖచ్చితంగా అంగీకరించరు కొత్తగా ఏర్పట్టిన బోర్డు కదా ఎలా బోర్డు సమావేశం జరిగింది ఈ విషయం ఎలా ఎత్తాలా అని ఆలోచిస్తున్నాను అంతలో స్ఫురించింది ఆ శ్రీనివాసుడు మీదే భారం వేస్తే పోలేదా వేశాను నీదే భారం స్వామి అనుకుంటూ ఈ అంశం లేవనెత్తబోయాను అంతలో ఒక మెంబరు గళం విప్పాడు హైదరాబాద్ మన రాష్ట్రానికి రాజధాని కదా అక్కడ మన కళ్యాణ మంటపం లేకపోవటం ఏమీ బాగాలేదు బెంగుళూరులో ఇంకా చాలా ఇతర చోట్ల టీటీడీ కళ్యాణ మంటపాలు కట్టాం కదా హైదరాబాద్లో వెంటనే కట్టడానికి మనం ప్రియారిటీ ఇవ్వాలి ఓ గ్రేట్ ఐడియా నాకు పరిష్కారం దొరికిపోయింది వెంటనే అందుకున్నాను అదే నేను చెప్పబోతున్నాను అంటూ ఎయిర్పోర్ట్ దగ్గర ఏడు ఎకరాల భూమి ఎలా చౌగ్గా పన్నెండు లక్షలకి టీటీడీకి లభించే అవకాశం ఉందో టకటగా చెప్పుకుంటూ పోయాను వాళ్ళు అడగబోయే అన్ని ప్రశ్నలకి సందేహాలకి కూడా నా నోట్ నుంచి వివరాలు వచ్చేసాయి అక్కడ ఒక అద్భుతమైన నాలుగు ఐదు కళ్యాణ మంటపాల కాంప్లెక్స్ని కట్టవచ్చు ఒక విశాలమైన ప్రేయర్ హాల్ నిర్మించవచ్చు మన సంస్కృత కళాశాలకు బిల్డింగ్ ఏర్పాటు చేయొచ్చు ఇక డిఫెన్స్ వాళ్ళని అంటారా ఏ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంటో తిరుపతి వచ్చినప్పుడు చెప్పి ఖాళీ చేయించుకోవచ్చు ఇంకా చెప్పేది నా ప్రతిపాదనను బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించేసింది ఆ శక్తి నాదా నేను మఠానికి పన్నెండు లక్షల చెక్కు పంపించేశాను ఆ స్థలం టీటీడీకి బదిలీ చేస్తూ రామకృష్ణ మఠం రాసిచ్చేసి ఇది జరిగిన మరో పదిహేను రోజుల్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి బాబు జగ్జీవన్ రామ్ తిరుమల వచ్చారు శ్రీవారి దర్శనం చేసుకున్నారు దర్శనం అయిన వెంటనే నేను శ్రీవారిని తలుచుకుని నా వినతి పత్రం ఆయన చేతుల్లో పెట్టాను ఏమిటా మాయా పది రోజుల్లో నాకు జవాబు వచ్చింది ఏడాదిలోగా ఆ స్థలాన్ని ఖాళీ చేయాలని డిఫెన్స్ మినిస్టర్ ఆదేశాలు జారీ చేశాను ఖాళీ చేయాల్సిన తుది గడువు కూడా ఆయనే నిర్ణయించారు సరిగ్గా ఏడాది కాగానే ఒక సీనియర్ ఆఫీసర్ నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క పదిహేను రోజులు గడువు ఇవ్వండి సార్ అంటూ బ్రతి మారాడు అలా పదిహేను రోజుల తర్వాత వాళ్ళు బేగంపేటకి ఇప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న డిఫెన్స్ కాంప్లెక్స్ స్థలంలోకి మారిపోయారు ప్రొఫెసర్ శ్రీరామ్మూర్తి ఎగిరికి అంతేశాడు హనుమాన్ మందిరం వరండాలో నుంచి సంస్కృత కళాశాలను సొంత బిల్డింగ్లోకి మార్చేసినందు ఆనకొసారి శ్రీరామ్మూర్తి నన్ను కాలేజీకి తీసుకెళ్ళి తన సహజ ధోరణిలో ప్రాసలు విశేషణాలు వేసి నన్ను ఆకాశానికి ఎత్తతూ చెప్పిన మాటల సారాంశం సార్ మీ వల్ల కాకపోతే ఈ పని ఇంకెవరి వల్ల అతని మాటల మధ్యలోనే తృించేసి ఇదంతా జరిగింది ఎవరి వల్లనో తెలుసా అన్నాను ప్రశ్నార్థకంగా చూశాడు నాకు రంగనాథానంద జ్ఞాపకం వచ్చారు నా కుడి చేతి చూపుడు వేలు పైకెత్తి ఆకాశంకేసి చూపించాను కాదా